నేను అల్పుడున్నదే అనుకుంటాడు వీడు ఎప్పుడు నా చేత అల్పుడుగానే నితాడు ఇప్పుడు కూడా వినయం ఉండాలి వినయం ఉండాలి వినయం ఉండకూడదు అనే మాట కాదు వినయం తప్పనిసరిగా ఉండాలి కానీ నేను అయోగ్యుడను అభాగ్యులను చేతగాని అన్ని అలా ఉండకూడదు చాలా తప్పది ఆత్మ హీనత ఆత్మ న్యూనత తప్పదు పనికిరాదు అలాగే అసమానం పాపం పాపం అనుకోవడం తప్పు ఇది ఈ కర్మకాండలో వచ్చిన దోషం అంత అస్తమానం పాపం పాపం పొద్దున్న పాపం మధ్యాహ్నం పాపం సాయంకాలం పాపం ఇది పాపం అది పాపం అంతా పాపమే ఆఖరికి ప్రారంభలో వచ్చిందంటే పాపోహం అని శ్లోకం కూడా బయలుదేరింది చాలా తప్పు పాపోహం ఏమిటండి తప్పు పాపాత్మ అమ్మా ఇంత బ్యాడ్గా ఉంది చాలా చెడ్డగా ఉంది పాపాత్మ ఏమిటండి పరమాత్మ పాపాత్మకా పరమాత్మస్వరూపు కాబట్టి ఇదంతా కూడా చాలా అయోగ్యమైన విషయం మంచిది ప్రకృతి స్వామవశ్యాం విసృజామి పునఃపున భూతగ్రామం తృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ ఇంకా అవతారిక శంకరులు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏం అవిద్యాలక్షణం ప్రకృతిమితి నేను స్వాం ప్రకృతిం అవష్టభ్య నా యొక్క ప్రకృతిని ఆలంబనముగా చేసుకుని ప్రకృతిని అశ్ అలంబనంగా చేసుకుని సో అలంబనము యాంకర్ సో నా యొక్క ప్రకృతిని నేను అలంబనంగా చేసుకుని పునఃపున విసృజాన్ని మరల మరల సృష్టిస్తున్నాను ఇప్పుడు కూడా మరల మరల సృష్టిస్తున్నాడు అంటే దాన్ని మీరు ఓ రకంగా చెప్పచ్చు నేను చెప్పేది చూడండి మీకు ఏమర్థమైందో చెప్పండి సృష్టి చేశాడు eppudu చేశాడు ఫైవ్ బిలియన్ ఇయర్స్ బ్యాక్ చేశాడు ఫైవ్ బిలియన్ బిలియన్ అంటే మీకు ఏమన్నా అర్థం తెలుసా థౌజండ్ మిలియన్ ఈజ్ వన్ బిలియన్ థౌజండ్ మిలియన్ మిలియన్ అంటే తెలుసా పది లక్షలు కాబట్టి ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం సృష్టి చేశాడు ఓకే రెండు వేల పన్నెండులో అయిపోతుందంటున్నారు కొనే అయిపోనాయండి పెద్ద దీంట్లో పెద్ద విషయం ఏమి అయిపోలేండి If it is all going to Pradaya, I let it go. So, If we are all going to Pradaya, we are all going to Pradaya. We are all going to Pradaya. Suppose, 2000 Pradaya is all bogus. Forget about it. After some time, say, after 1000, after 10,000 years, we are all going to Pradaya. We are all going to Pradaya. వచ్చేదాన్ని మీరు ఆపగలరా వచ్చేసింది అనుకోండి వచ్చేస్తే అక్కడికి ప్రళయం వచ్చేసింది ఈ జగత్తంతా వెళ్ళి ఈశ్వరులో కలిసిపోతుంది మళ్ళీ ప్రళయ కాలంలో అక్కడ ఎంతకాలం ఉంటుంది మళ్ళీ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ప్రళయం ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకో ఫైవ్ బిలియన్స్ ఇయర్స్ తర్వాత దానికి టెన్ కూడా కలుపుకుని అప్పుడు మళ్ళీ సృష్టి చేస్తాడు ఏమైనా అర్థమైనా మీకు ఈ గోళ ఈ అంకెలు ఈ ఫిగర్స్ ఏమైనా బుద్ధికి వచ్చిందా నాకైతే ఏమీ రాలేదు నేను ఐదు నిమిషాలు వ్యాఖ్యానం అయితే చేశాను కానీ ఎందుకంటే తెలిసి తెలిసినట్టు ఉంటుంది తెలియదు తెలియలేదా ఆ ఏం తెలిసిందో చెప్పు అబ్బయ ఏమీ తెలియలేదండి ఇప్పుడు ఐదు కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు జగత్తును సృష్టించాడు తెలిసిందా ఆ తెలిసిందే ఏం తెలిసింది మీకేమని తెలుస్తుందో నాకేం తెలియలేదు అంటే ఐదు వందల కోట్ల సంవత్సరాలు అంటే ఎలా ఉంటుందా కాలం ఊహ చేయగలరా మీరు సృష్టించేదంటే ఎక్కడ కూర్చొని సృష్టించేడు అంటారు సో ఇట్స్ నాట్ లజ్గా దాన్ని తెలుసుకునే పద్ధతి అది కాదు అంచేతనే అధ్యాత్మ విద్య అంటారు అధ్యాత్మ విద్య విద్యానా ఇది ఎక్కడో ఏవుడో దేవుడు చేసిన ఏదో సృష్టి విద్య కాదు ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఈ ఇంద్రియాలలో ఈ మనస్సులో ప్రకటమవుతున్న ఆత్మదేవుడు ఎక్కడైనా విన్నారా ఈ మాట ఆత్మదేవుడు అని విన్నారా చాలా మంచి మాట ఆత్మదేవుడు చేస్తున్న సృష్టి గురించి చెప్పమంటే ఆనందంగా చెప్పచ్చు మీరు చక్కగా తెలుస్తుంది విసురుజామి పునఃపున ప్రతిరోజు ఈ సృష్టి మనం చేసుకొని ఉంటాం నిద్రలు వేస్తూనే ఆత్మదేవుడు ఈ సృష్టి చేస్తాడు సో అలా ఉంది మా నృత్య కారికల్లో ఆత్మనైవ మా ఆత్మమాయయా సృజతి ఆత్మైవ ఆత్మయే ఆత్మమాయ అంటే స్వమాయ అర్థం మన యొక్క మాయ చేత ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు మమపుత్ర అన్నారు అనుకోండి అసమ పుత్ర అంటున్నారని మీరేమనుకోద్దు ఏదో ఒకటి అనాలి కనుక సో మమపుత్ర అన్నారు అనుకోండి ఈ పుత్రుణ్ణి ఎవరు సృష్టించింది మీరే సృష్టించారు అయితే మీరు అనుకుంటున్నట్టు కాదు ఇట్స్ ఎ ఇట్స్ ఎ ప్రాజెక్షన్ ఆ వాట్ ఐ మీన్ సో ఈ ఇల్లు నాది అంటే ఇట్ ఈజ్ ఎ ప్రాజెక్షన్ ఈ ఈయన నా భార్య ఇట్స్ ఎ ప్రాజెక్షన్ భార్య కాబట్టి పోనీ భర్త వాటెవర్ ఈ సంసారాన్నంతరం కూడా మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఆభాస రూపంగా ఆరోపిస్తూ ఉంటారు అదే సృష్టి అంటే దట్ ఈస్ ది సృష్టి ఆ ఆరోపించడమే సృష్టి ఇప్పుడు త్రాడు చూసి పాము ఈ పాము ఎక్కడి నుంచో చిన్న వీడే సృష్టించాడు ఆ కాదు దేవుడు సృష్టించ దేవుడు సృష్టించాడు ఆ దేవుడు వీడే ఆత్మదేవుడు సో ఆ రకంగా కాబట్టి అయితే సృష్టి చేయడం మానేయొచ్చు అండి మానేయొచ్చు మీరు మానేయాలంటే మానేయ మీరు మానేయొచ్చు యూ హ్యావ్ ది ఫ్రీడమ్ ఎందుకంటే లేకపోతే మీరు బద్ధులు ఫ్రీడమ్ ఉంటే మీరు స్వతంత్ర ఈశ్వరుడికి జీవుడికి అదే తేడా ఈశ్వరుడు ఆ ప్రకృతిని తన వశంలో ఉంచుకుని సృష్టి చేస్తాడు జీవుడు ఆ ప్రకృతికి వశుడై సృష్టిలో బద్ధుడుగా వీడి ఉంటాడు అంతే తేడా జీవుడికి ఈశ్వరుడికి కేవలము ఆ ప్రకృతిని వశము చేసుకుంట ఆ ప్రకృతికి శంకరులు ఏమంటున్నారో అవిద్యాలక్షణము ఇప్పుడు మనం ఏ ప్రకృతిని గురించి మాట్లాడుతున్నాము ఏ ప్రకృతిని ఆలంబనంగా చేసుకుని ఈశ్వరుడు జగత్తును సృష్టించాడో ఆ ప్రకృతి గురించి మాట్లాడుతో సడన్గా ఆ ప్రకృతి నీ అవిద్య కంటే కాదు అని ఆయన అంటున్నారు ఏవం అవిద్యాలక్షణం ప్రకృతి ఏ ప్రకృతి జీవుని ఎందు అజ్ఞాన రూపంగా భాషిస్తుందో అదే ప్రకృతి అదే ప్రకృతి అవిద్య మాయా మాయా అంటే అదేనండి ఈశ్వరుని సందర్భంలో మాయాశక్తి అదే జీవుని సందర్భంలో అవిద్యారూపంగా ఉంటుంది కాబట్టి మాయా అంటే అవిద్య అంటే జీవ జీవ సందర్భము సందర్భాన్ని బట్టి వాస్తవంలో రెండింటికి భేదం లేనేలేదు మీరు భేదాన్ని స్వీకరించి మాట్లాడతారు అభ్యుప అభ్యుపగమ్య ఈశ్వరుడికి జీవునికి ఇకంచి భేదాన్ని నిలబెట్టి మాట్లాడిన సందర్భంలో ఆ ప్రకృతి ఈశ్వరుని వశంలో ఉంటుంది జీవుడు ప్రకృతి యొక్క వశంలో ఉంటాడు అజ్ఞాన రూపంగా మంచిది సో ఈ అవిద్యాలక్షణం ప్రకృతి అవిద్యలక్షణం ప్రకృతి లక్షణము అంటే రూపము అని సో ఏ ప్రకృతి ఈశ్వరుని వశంలో ఉండి ఈ జగత్తు కంతకీ ఆలంబనం అవుతున్నదో అదే ప్రకృతి మన ఎందు అజ్ఞాన రూపంగా ఉన్నది ఆ ప్రకృతియే సృష్టికి ఆలంబనము మనస మనం అనుభవించే సంసారానికి ప్రకృతి మూలం కూడా అజ్ఞాన రూపమైన ఆ ప్రకృతి ఏమిటో తెలుసు అజ్ఞానము ఏహము ఇంద్రియములు మనస్సు చలనము చలనాత్మకములు జడములు అనాత్మలు వాటి ఎందు ఆత్మభావమే అజ్ఞానము అంటగంటే ఎనివే సో ఈ ప్రకృతిని నేను ఆశ్రయంగా చేసుకుని ఆలంబనంగా చేసుకుని ఈ జగత్తును సృష్టిస్తున్నాను హిమం భూత గ్రామము గ్రామం అంటే సముదాయము అనర్థం భూత సముదాయము భూత అంటే పంచభూతాలు ఆ పంచభూతముల ద్వారా నిర్మాణమయ్యే సకల జగత్తు దీనిని నేను ఈ ప్రకృతి ద్వారా సృష్టిస్తున్నాను కృత్స్నం సకలమైన జగత్తును అయితే ఇప్పుడు ఈ ప్రాణులు ఎవరైతే ఉన్నారో మీరు అజ్ఞాన కారణంగా అవశం ప్రకృతేర్వశ ఈ ప్రాణులు భూతగ్రామము అవశం స్వతంత్రులు కాదు ఎప్పుడు కూడా మీకు రహస్యం ఇంట్లో ఈ స్వతంత్ర అస్వతంత్ర అన్నది జ్ఞానాన్ని బట్టుకుంటుంది జ్ఞానము ఉంటే మీరు స్వతంత్రులు జ్ఞానం లేకపోతే అస్వతంత్రం జ్ఞానప్రధానంగా ఉంటుంది జ్ఞానాన్ని బట్టుకుంటుంది నాలెడ్జ్ పవర్ మీకు జ్ఞానం ఉంటే ఆ పవర్ వస్తుంది దాని కారణంగా మీరు స్వతంత్రులై ఉంటారు మీకు తెలియని చోట మీరు చాలా అస్వతంత్రంగా ఉంటారు మీకు తెలుసున్న చోట మీరు చాలా స్వతంత్రంగా ఉంటారు కాన్ఫిడెంట్ అంటే నో కాన్ఫిడెంట్ అంతే తేడా మీకు కొత్త స్థానం ఏమీ తెలియని చోట మీరు నో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండదు అదే మీ అలవాటు చోట అనుకోండి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏమిటా కాన్ఫిడెన్స్ ఉంటే తెలియడమే తెలివి నాలెడ్జ్ తీసుకోవాలి సో ఎక్కడైనా సరే నాలెడ్జికి ఆ లక్షణం ఉండదు ఇక అధ్యాత్మ విద్యలో అయితే నాలెడ్జ్ ఇది ఎవరికి ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి దేహము దేహము మనల్ని బానిసలుగా చేసి మన మన దేహానికి బానిసలమై జీవించే సందర్భం ఉందంటారా లేదంటారా మనవులు జీవితాలలో ఉంది కదా ఎందుకు వచ్చింది ఆ అది అలా ఎదురుకొచ్చింది అంటే మీరు అనేక కారణాలు చెప్పవచ్చు ఒకటి కర్మ కర్మ వల్ల వచ్చింది తప్ప తప్పేం కాదు కరెక్టే అన్నీ కరెక్టే అన్నీ కరెక్టే దీంట్లో తప్పేది కర్మ వల్ల వచ్చింది కరెక్టే గ్రహాల వల్ల వచ్చింది అది కరెక్టే గ్రహాలు తిరగకపోతే దేహాస్క నుంచి వస్తుంది కాబట్టి అది కరెక్టే నక్షత్రాల వల్ల వచ్చింది మరీ దూరం గ్రహాలు అంటే కొంచెం దగ్గర ఉన్నాయి నక్షత్రాలు మరీ దూరం వాటి వల్ల వచ్చింది అది కరెక్టే అన్నీ కరెక్టే కానీ దాని వాళ్ళు ఇప్పుడు గ్రహాలని నక్షత్రాలని మీరు ఏం చేస్తారు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ సో యూ కెనాట్ డూ అబౌట్ ఇట్ ఈ దేహము నేను అనే అజ్ఞానం వల్ల ఈ దేహానికి నేను బానిస్తునై ఉన్నాను అని తెలుసుకుంటే సంథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్ ఎప్పుడు కూడా జీవితంలో దేహ తాదాప్త్యంతో జీవించకూడదు దేహమే నేను అనే తాదాప్యంతో జీవించకూడదు అది చాలా చాలా కష్టము చాలా జీవితం చాలా బరువు అయిపోతుంది చాలా కష్టం అయిపోతుంది దేహము ఒక పనిముట్టు దాన్ని చక్కగా వాడుకుంటూ ఉండాలి దాన్ని మప్పకూడదు మొప్పడం ఉండాలి మొప్పడం ఉంటే తెలుసా అంటే టైం పని చేయటం అనమాట అంటే ఇప్పుడు దేహం ఏదైనా పని చేస్తున్నారనుకోండి ఈ పని మానేసి ఉపాయం ఏమిటి ఒకే పని మానేస్తారు ఏం చేస్తారు కూర్చుంటారు కూర్చుని టీవీ చూస్తారు అంతే కదా దానివల్ల ఏమవుతుందంటే దేహానికి మీరు ఉపకారం చేసుకున్నట్టు ఉంటుంది కానీ రోగం వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే పని మనుషుని పెట్టుకుంటారు అంటే పని మనుషులు పెట్టుకోవడం తప్పేం కాదు దట్ ఈజ్ ఎకానమీకి దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ కానీ పని ఇక్కడ కుర్చీలో కూర్చుని సోఫాలో కూర్చుని అన్నీ పని మనిషి చేతి చేపిస్తారు ఇప్పుడు రాలంటూ పుట్టిగాడు ఏ పని చేసుకోలేక పర్మినెషన్ పెట్టుకుని ఏదో పది రూపాయలు ఆడికిచ్చి చేయించాం అది వేరే సంగతి ఇప్పుడు బాగా లాభిక్కిపోయి ఉన్నవాళ్ళు పర్మినెషన్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ కొంచెం లేచి ఆ జీవితంలో ఏదో ఒక చూస్తున్నట్టే కొంచెం ఓల్డ్ చల్లకూడదు ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే పురుషులకు కూడా ఇప్పుడు ఎక్కడికైనా పోస్టాఫీస్కి వెళ్ళాలనుకోండి కారు ఎక్కడమో లేకపోతే స్కూటర్ ఎక్కడము లేకపోతే ఆటో వాడిని పిలవడం ఎందుకు పోస్టాఫీస్కి నడిచి వెళ్ళి కావచ్చు కొంచెం వేగంగా నడిస్తే మరీ మంచిది దృష్టిగా నడిస్తే మంచిది కాదండి ఎండగా ఉంది ఎండలో నడిస్తే మంచిది ఒకసారి నడిచి వెళ్ళి కొంచెం ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది దేహాన్ని ఆ మన వశంలో పెట్టుకోవాలి దేహాన్ని దేహం వశంలో మనం ఉండకూడదు ఆయన ఏమంటున్నాడు అవశం ప్రకృతేర్ వశాత్ అంటున్నాడు ఈ భూతగ్రామము అవశం అస్వతంత్రం ఎందుకంటే ఎందువల్ల ప్రకృతే వశాత్ ప్రకృతికి వశం అయిపోయి ఉన్నారు అలా ఉండకూడదు దాన్ని రివర్స్ చేసుకుంటే మీరు అప్పుడే ఈశ్వర కోటిలో చేరిపోతారు వెళ్తే సో దేహమునకు వశంలో మనం ఉండకూడదు మన వశంలో దేహం ఉండాలి ఎలాగా అంటే దేహమునల్లా సాక్షిభావంతో దర్శిస్తూ ఉండడము దాన్ని ఆరోగ్యంగా అట్టి అంటే ఆహారము ఎప్పుడైనా అనారోగ్యం చేసినట్లయితే మందు అనారోగ్యాన్ని దూరంగా అట్టపెట్టడం కోసము యోగము ప్రాణాయామము ఇవన్నీ చేస్తూ ఉండాలి డబ్బు కొంచెం తక్కువ సంపాదించినా పర్వాలేదు యోగాసనాలు ప్రాణాయామం మాత్రం మానేకూడదు ఇప్పుడు మీరు యోగాసనాలు ప్రాణాయామం మానేసి ఆ టైంలో కూడా బిజినెస్ చేసేసి డబ్బు సంపాదించారని కొన్ని ఏం చేస్తారు ఆ డబ్బుతో బ్యాంక్ అకౌంట్లో వేసుకుని చూసి ఆ అంకెలు సంతోషపడుతూ ఉంటారు వాడు పుచ్చేసుకుంటారు ఇవాళ పుచ్చేసుకుంటారు భుంజంతి ధూస్తృపణస్య విత్తం వీడు ఈ లో పోగేసినటువంటి డబ్బుని ధూర్తులు అనుభవిస్తారు వీడు అనుభవించలేడుగా వీడు పోవేయడానికే పనుకొస్తాడు తప్ప అనుభవించడానికి వీడు పనిచేయడం అలా చేయకూడదు కనుక అవశం ప్రకృతి అని వశాత ఆ ఉంటుంది దేహమే నేను అనే అజ్ఞానం వల్ల వీడు అవశుడు అయిపోతాడు అస్వతంత్రుడు అయిపోతాడు తన వశంలో తను ఉండడు పరవశుడు అయిపోతాడు ప్రకృతైన వశా దేహానికి మనస్సుకి బానసుకుత ఇది అజ్ఞానం యొక్క లక్షణము ఈ అజ్ఞానం కూడా ఆ ప్రకృతి యొక్క ఛాయనే ఆ ప్రకృతి యొక్క ఛాయ ఆ ప్రకృతి ఒక చిన్న అంశంలో అజ్ఞాన రూపంగా మన ఎందు ఉన్నది ఆ ఈశ్వరుడే మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు అజ్ఞానం అనేటువంటి అడ్డుగోడ తప్ప వేరే మరొకటి లేదు భాష్యకాలు ఏమంటారో చూద్దాము ప్రకృతిని ప్రకృతి స్వాం స్వీయాం అవసభ్యం స్వాం అంటే స్వీయాం అని అర్థం చెప్పారు ఎందుకంటే నా ప్రకృతి అని కాకుండా నాదైన ప్రకృతి అంటే ప్రకృతి నాకంటే భిన్నంగా లేదు కానీ నన్ను విడిచి ప్రకృతి లేదు కానీ నేను మాత్రం ప్రకృతితోటి మమేకము అగుతలేదు ప్రకృతి తదాత్మ్యం అన్నది అజ్ఞాన లక్షణం అంచేతను స్వీయ నాదైనటువంటి ప్రకృతిని అవశ్వభ్య వశీకృత్య వశము చేసుకుని ఆలంబనంగా చేసుకున్నాను అంటున్నా ఇందాక కరెక్టే కానీ అది ప్రకృతి ద్వారానే ఈశ్వరుడు జగత్తునకు కారణమవుతాడు ప్రకృతి లేకంటే ఈశ్వరుడు జగత్ కాదు ఈశ్వరుడు నిర్గుణ నిర్వికార పరబ్రహ్మ ప్రకృతి ద్వారా జగత్కారణమవుతూ ఉంటాడు ప్రకృతిని వశం చేసుకుని జగత్తును సృష్టిస్తాడు ఇక్కడ వశీకృత్య అవషభ్య అంటే వశీకృత్య వశము చేసుకుని విసృజా పునః పునః విడిచిపెడుతూ ఉంటాము అంటే సృష్టిని ప్రకటిస్తూ ఉంటాము మారలా మారలా అగైన్ అండి దేని నుండి ప్రకృతి తహా జాం భూతగ్రామం భూత సముదాయం ఇమం వర్తమానం కృత్నం సమస్తం అవశం అస్వతంత్రం ఇదంతా కూడా భూతగ్రామానికి విశేష ఈ భూత అంటే ఈ ప్రాణీ ఈ జగత్తు ఇది దీన్ని నేను సృష్టించినాను నేను నా ప్రకృతి ద్వారా సృష్టించినాను ప్రకృతి తహా జాతం ప్రకృతి నుండి పుట్టినది భూత గ్రామము అంటే సముదాయము పది ఇళ్ళ యొక్క సముదాయానికి పేరు ఒక ఇల్లు కట్టుకుంటే అడవిలో దాన్ని గ్రామము అనరు ముందు కాలనీలో ఓ ఇల్లు కడితే అది గ్రామము ఆ ఇల్లు చుట్టూ ఇంకో పది ఇల్లు కడితే అప్పుడు అది గ్రామము అవుతుంది ఎక్కడైనా ఆ గ్రామ శబ్దానికి అర్థమైంది సముదాయము అని అర్థం సో ఈ భూత సముదాయము హిమం అంటున్నాడు హిమం అంటే వర్తమానం ప్రస్తుతంలో నడుస్తూ ఉన్నటువంటి భూత సముదాయము కృత్సం అంటే సమస్తం అంతా కూడా అంటే కొన్ని ప్రాణుల్నేమో మన దేవుడు సృష్టించాడు ఇంకో కొన్ని ప్రాణుల్ని దేవుడు సృష్టించాడు దేవుడు కాకపోతే దెయ్యం సృష్టించింది ఇండియాలో వాళ్ళని బ్రహ్మదేవుడు సృష్టించాడు మరి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళని ఎవడు సృష్టించి ఉంటాడు దాన్ని బ్రహ్మదేవుడే సృష్టించాడు మరి ఈ బ్రహ్మదేవుడికి బుద్ధి ఉండొద్దండి అలాంటి సృష్టి ఎందుకు చేయాలి ఆఫ్ఘనిస్తాన్ సృష్టించటము ఈ టెర్రరిస్టును ఎందుకు సృష్టించాలి అని కొంతమందికి ఇదో పెద్ద తెగని సమస్య ఎందుకు సృష్టించాలి అండి సో ఎనీవే టెర్రరిస్టులు మన బుద్ధి అని సృష్టిలో అందరూ ఈశ్వరస్వరూపంలో ఎనీవే ఉందండి టాపిక్ అది సో ృత్ సమస్తం నో ఎక్సెప్షన్ సర్వం మంచి చెడు అనే విభాగం మన మనస్సు చేసుకున్న విభాగం తప్ప సర్వమును ఈశ్వరుడే తన నుండియే సృష్టించినాడు తర్వాత అవశం ఈ భూతగ్రామము అవశం అంటే అస్వతంత్రము స్వతంత్రము కాదు ఎందువల్ల అజ్ఞానం వల్ల స్వతంత్రం కాలేదు జ్ఞానము ఉన్నట్లయితే స్వతంత్రం అయిపోతుంది అవశం అస్వతంత్రం ఈ అస్ ఎందుకు అస్వతంత్రమైనది ఆయన అంటారు చూడండి అవిద్యాది దోషై పరవశీకృతం ఎప్పుడైనా సరే ఈ పరవశము అనే పదప్రయోగం మీరు వినుంటారు మీ మీ అధీనంలో మీరు లేకుండా అయిపోతే దాన్ని పరవశం అయిపోయాడు పరవశుడైపోయాడు అనే ప్రయోగం ఉన్నది మీరు వినుంటారు బహుశా అటువంటి పరా అంటే ఇతరము నాకు వశం అవుతు అంటే తన అధీనంలో లేకుండగా ఇతర నేత అధీనమైపోవడం ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే డబ్బు మూట పట్టుకెళ్తారు ఏదో పరుస్తో ఏదో డబ్బు పట్టుకెళ్తారు ఇది మీ జైబులో పెట్టుకోవాలి కానీ వాడి ఎవరికో ఇచ్చారే నువ్వు ఈ డబ్బు మూట పట్టుకుని ఉంటే మీరు వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండాలి వాడు ఎక్కడికి వెళ్తే వాడి వెనకాల మీకు పొరిగెత్తుకు వెళ్తూ ఎందుకంటే యూన్ ఎవర్ నో సో అలా ఉండకూడదు మన అధీనంలో ఉంచుకోవాలి సో పరవశం అయిపోవడానికి వీరు లేదు స్వవశంలో ఉంచుకోవాలి కానీ ప్రాణులందరూ కూడా జనులందరూ పరవశమై ఉన్నారు ఎందువల్ల అంటే అవిద్యాది దోషి అవిద్య అజ్ఞానం ఇక్కడ అజ్ఞానం ఏమిటంటే దేహము మనం ఇప్పుడు వెరీ ప్రాక్టికల్ అండి ఇది వేదాంతం యొక్క విషమఘట్టము అని మీకు నేను మనం చేశాను వెరీ ప్రాక్టికల్ Practical philosophy. Not an armchair philosophy. Why is it that you are here to study? Because you are here to study, Why do you have a physical dimension? You have to go. You have to go. You have to go. You have to go. You have to go. This is a physical dimension. Very clear. And then, you have to go. ఆ సైకలాజికల్ డైమెన్షన్ అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది ఎందుకని ఇంకో అరగంటలో పాఠం అయిపోతుంది ఆ తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు అనే టైమింగ్ తీసుకోవటము తర్వాత క్లాసు చెప్తున్నది వింటూ ఉండటము ఏదో ఏం చేతస్తంగా ఇలా చెప్తాడని అప్పుడప్పుడు అనుకోవడము ఇదంతా కూడా సైకలాజికల్ డైవెన్షన్ ఇది కూడా వాళ్ళకి అనుభవానికి వస్తుంది ఈ రెండు డైమెన్షన్స్ మీకు అనుభవానికి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ అనుభవానికి వచ్చే ఈ రెండు డైమెన్షన్సు ఇదే నేను అని మీరు అనుకున్నారంటే పాపం ప్రతిహతం వస్తూ మీరు పడిపోయారు సంసారంలో అదే నేను మరి అధ్యా అయిపోయింది కదా అధ్యాసం వచ్చేసింది కదా ఈ రెండు డైమన్షన్స్ మీరు కాదు అని మీరు తెలుసుకోవాలి ఈ రెండు డైమన్షన్స్ నేను అని మీరు అనుకుంటాడే అదే అవిద్య మహాదోషం ఆది శబ్దం చేత ఈ అవిద్య కారణంగా దేహాభిమానము ఈ దేహాభిమానాధిపతి కొందరి ఎందు తనవారు ఆ కొందరిని మిగిలిన వాళ్ళు అందరి ఎందు పరా కూడా వీళ్ళు నా వాళ్ళు మిగిలిన పరాయి వాళ్ళు ఎంతమంది లెక్క వేయండి నా వాళ్ళు ఎంతమంది లెక్క అంటే మీరు రేషన్ కార్డు చూపించి ఈ రేషన్ కార్డు ఉన్నారు నలుగురు ఐదుగురు వీళ్లు నా వాళ్ళు మిగతా మొత్తం లోకం జగత్త కూడా పరాయి వాళ్ళు ఎందువల్ల దేహము నేను భార్య అంటే ఎవరి భార్య ఏహము యొక్క భార్య ఎవరి కొడుకు ఏహము యొక్క కొడుకు ఏహము యొక్క కూతురు రేషన్ కార్డులో ఎక్కిదంత దేహమే అంచేత ఫోటో కూడా పెడతారు అక్కడ ఎప్పుడైతే ఫిజికల్ డైమెన్షన్ అండ్ మెంటల్ డైమెన్షన్ ఈ రెండు డైమెన్షన్స్ డైమెన్షన్స్ నీ సంస్కృతుల్లో గోచరము దేహము అనే గోచరము గోచరము అంటే ఫీల్డ్ ఆవు మేసే ఫీల్డ్కి గోచరము అని పేరు ఇట్స్ ఎ ఫీల్డ్ ద ఫీల్డ్ ఆఫ్ బాడీ ద ఫీల్డ్ ఆఫ్ మైండ్ దిస్ ఈస్ మీ ఇంతే నేను అని మీరు అనుకోవడమే అజ్ఞానం వాస్తవంలో దేర్ ఈజ్ ఎ హయ్యర్ డైమెన్షన్ స్పిరిచువల్ డైమెన్షన్ దానికి ఆత్మ పేరు అది మీకు దూరంగా ఏమీ లేదు మీకు దూరంగా ఎలా ఉంటుందండి అదే మీరైనప్పుడు మీకు దూరంగా ఎలా ఉంటుంది అది మీ అందుగలదు మీ స్వరూపమై ఉన్నది ఆ డైమెన్షన్ మీరు ఆవిష్కరించుకోవాలి హూయాయి రమణ మహర్షి చెప్పిన పద్ధతిలో కానీ లేకపోతే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సో ఆత్మ సంస్థ మనస్కృత్వ నాకించి చింతగే మీరు రిటైర్గా కూర్చొని కళ్ళు మూసుకుని ఏ సంకల్పాలు చేయటం లేదనుకోండి జస్ట్ ట్రై చేసి చూడండి ఇంటి దగ్గర సంకల్పరహిత స్థితిలో ఉండాలి అంటే కూర్చుని నిద్రపోతే కూడా సంకల్పరహిత స్థితే కానీ అది కాదు అదే లయము అది సంకల్పరహిత స్థితియే కానీ కాదు నిద్రలో జ్ఞానం ఉదయించదు నిద్రలో ఏమి నిద్రపోవడం అవసరం కానీ నిద్రలో జ్ఞానం కలగదు నిద్రలో ఆయనెవరో వచ్చి జ్ఞానం మాకు కళ్ళలో చెప్తారని మీరు అలాంటి పిచ్చిలో పడద్దు నిద్రలో మీకు దేవుడు ఏమీ చెప్పడు నిద్రలో మీకు చెప్తాడు ఆ చెప్పి దేవుడు ఏదో తెలివిగా ఉన్నప్పుడే చెప్పొచ్చుగా నిద్రలో ఎందుకు చెప్పడం దేవుడు కల్లో వచ్చి చెప్పడం ఎందుకు వైనాట్ ఇప్పుడు నిద్ర కల ఎంతసేపు ఉంటుందో ఐదు నిమిషాలు ఉంటుంది ఆ ఐదు నిమిషాల్లో దూరి ఏదో ప్రయత్నం చేసి బదులు ఇంత పొడవైన పదహారు గంటల జాగ్రత్త అవస్థ కదా ఆ జాగ్రత్త అవస్థలో చేయొచ్చు పని ఆ దేవుడు కాబట్టి నిద్రలో దేవుడు వచ్చి చెప్పి ఇదేమో ఉండదు నిద్రలో గురువు గారు వచ్చి చెప్పి ఇది అసలే ఉండదు నిద్రంటే నా అభిప్రాయం స్వప్నం అని ఏ జ్ఞానం కలిగినా జాగ్రత్త వస్తే కాబట్టి నిటారుగా కూర్చునే కళ్ళు అలవోకగా మూసుకుని సకల సంకల్పములను విడిచిపెట్టేయటం జస్ట్ డ్రాప్ ఆల్ థాట్స్ డోంట్ ఆస్క్ హౌ దేర్ ఈస్ నో హౌ జస్ట్ డూ ఇట్ అన్ని థాట్స్ ని డ్రాప్ చేసేసి మీరు సంకల్పరహిత స్థితిలో ఉన్నారనుకోండి మీరు మీరు ప్రాక్టికల్గా చూసుకోండి అప్పుడు మీకు దేహభావన ఉండదు సంకల్పరహిత స్థితిలో దేహభావన ఉండదు ఎందుకంటే దేహము కూడా ఒకనొక సంకల్పము మాత్రమే బాడీ ఈజ్ ఎ థాట్ ఇన్ ది మైండ్ దాంట్ ది మైండ్ ఈజ్ నాట్ యాక్టివ్ దెర్ ఈజ్ నో బాడీ ది బాడీ ఈజ్ దేర్ ఓన్లీ వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ కనుక దేహ భావన కూడా ఉండదు అండ్ దెన్ మనస్సు ఆగిపోయింది సంకల్పరహితంగా ఉన్నారు అప్పుడు నేను అనే అనుభవము మీకు దృఢంగా అనుభవానికి వస్తుంది అప్పుడే వస్తుంది అదిగో అప్పుడు మీకు అనుభవానికి వచ్చేటువంటి ఆ శుద్ధ చిత్ ఆర్చిన్మయ సత్ అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండే సత్ ఉండడం ఉండడమే అనుభవానికి వస్తుంది ఎటువంటి ఉండడము అంటే ఇదిగా ఉండడము అదిగా ఉండడము కాదు అదంతా మనస్సు చేత కల్పితము శుద్ధంగా ఉండడము ఎటువంటి ఉండడము తనంతా తాను ప్రకాశిస్తూ తెలివిగా తెలివి అయి ఉండుట చిన్మయ సత్ అదే ఆత్మ దట్ ఈస్ ది థర్డ్ డైమెన్షన్ అది మీరు అది మీది అది మీరు ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఈ డైమెన్షను మీది కాదు ఈ విషయం తెలుసుకోక దేహమే నేను అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో దేహానికి వశం అయిపోయాం మనం అలాగే జీవిస్తూ ఉంటాం దేహానికి బానిసలం అయిపోతాం దేహము ఎలా చెప్తే అలా చేస్తాం దేహానికి ఏది సుఖకరమో అది చూసుకుంటాం కనీసం దేహానికి ఏది హితమో అది చూసుకుంటాం కూడా పర్వాలేదు అది కూడా చేత కాదు దేహానికి ఏది సుఖమో అది చూసుకుంటాము తద్వారా రోగాల్ని తెచ్చుకుంటాం తర్వాత డబ్బు సంపాదించటం తర్వాత భోగాలను అనుభవించడం ఇదే జీవిత లక్ష్యము అన్నట్టుగా మనిషి జీవిస్తూ ఉంటాడు దాంట్లో కష్టమేం కాదండి డబ్బు సంపాదించాలని గట్టిగా నిర్ణయం చేసుకుంటే డబ్బు సంపాదించడం కష్టమేం కాదు అయితే మీరందరూ కూడా చాలా అనుభవం పెద్దలు డబ్బు సంపాదించడాన్ని సంపాదించవచ్చు భోగాలు అనుభవించడం మరీ డబ్బుని ఖర్చు పెట్టడం తేలిక కదండి తేలిక కాబట్టి అది పెద్ద విషయమేం కాదు కానీ దానివల్ల ఏమవుతుందంటే దేహమే నేను అనే తాదాత్మ్యము నిర్మాణం అవుతుంది అది చాలా హానికరం నిజానికి దేహమే నేను అనే తాదాత్మ్యము మనస్సుతోటి తాదాత్మ్యం అంటే మనస్సులో అనేకములైన అవస్థలు అలా ప్రవాహంగా వచ్చిపోతూ ఉంటాయి సుఖ దుఃఖాలు ఈ అవస్థలన్నిటితోటి తాదాత్మ్యాన్ని చెందుతూ వీళ్ళు జీవిస్తే మనస్సు కలుషితమైపోతూ ఉంటుంది దేహము రోగగ్రస్తమైపోతూ ఉంటుంది అని చెప్పిన మోడర్న్ సొసైటీస్ మీకు ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ గెలుస్తూ ఉంటాయి ఆ హోటల్స్ పక్కనే ఖరీదైనటువంటి హాస్పిటల్స్ కూడా వెలుస్తూ ఉంటాయి ఆ హోటల్స్లో తినస్తూ ఉండము హాస్పిటల్స్లో హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీకు అపోలో మొదలైన ఖరీదైన హాస్పిటల్స్ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఖరీదైన డ్రెస్సులు వేసుకుని ఖరీదైన కార్లలో వచ్చినటువంటి రోగగ్రస్తులు కనపడతారు వాళ్ళ ముఖంలో ఉల్లాసమే ఉండదు ఖరీదంతా బట్టల్లోనూ వస్త్రాల్లోనూ ఆభరణాల్లోనూ కారులోనూ ఉంటుంది తప్ప ముఖంలో ఖరీదే ఉంటుంది ముఖంలో రోగం యొక్క ప్రభావం చేత అలాగా చాలా ఇబ్బందిగా ఆ డాక్టర్ వస్తాడు ఏం మందిస్తాడో రోగం తగ్గుతుందో అని బితికి బితుకుమంటూ అవశం ప్రకృతేవశ అవశులై పరవశులై దేహానికి రోగానికి మనస్సుకి దుఃఖానికి టెన్షన్కి స్ట్రెస్ కి వసూలై మనిషి జీవిస్తూ ఉంటాడు ఇట్ ఈజ్ అలా జీవించాల్సిన అవసరం లేదు కేవలము అజ్ఞానము చేతనే ఆ విధంగా ఉన్నాడు కనుక అజ్ఞానము కూడా వెరీ క్లియర్ దేహమునందు మా మనస్సు నందు మనస్సులో వచ్చిపోయేటువంటి మూడ్స్ అంటారు వచ్చిపోయే అవస్థలు ఏవైతే మూడ్స్ ఈ మూఢు తోటి ఎవడు పాదార్థం చెందుతాడో వాడికే సంస్కృతంలో మూఢుడు అంటారు మూఢ సో విషి ఇది అలా ఉంటాడు ఇదంతా ఎందుకు ఇంత విస్తారంగా ఎందుకు అంటే ముందు రోగ నిదానం రోగము సంసారం అనే రోగము భవరోగము ఈ సంసారం రోగము యొక్క డయాగ్నాసిస్ బాగా జరిగినట్లయితే దాని నుంచి పరిష్కారం టైం లభిస్తుంది దేహతాదాత్మ్యం లేకుండా ఉండడమే కొంచెం దేహాన్ని మరీ అంత ట్యాంఫర్ చేయకూడదు అలాగే దేహానికి ఏదైనా కొంచెం అనారోగ్యం చేసినా అది అనారోగ్యం వస్తుందండి దేహం అన్న తర్వాత అనారోగ్యం లేకపోతే మరేం వస్తుంది మందు వేసుకుంటాం ఏదో ముందు ఆ సమయాన్ని బట్టి ఆయుర్వేదమో అలోపతియో హోమియోపతియో ఏదోపతి దేహానికి రోగం వచ్చినప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది ఇంకా ఇది గొప్ప అది తక్కువ ఇది ఇలాంటివి ఏం లేదు ఏది అందుబాటులోకి వస్తే అది ఆపతి పతి వేసుకోవటము ఆ ఈశ్వరుని ధ్యానిస్తూ కూర్చోవటం అంతకంటే చేసేది ఏమి లేదు కొని ఈశ్వరుని ధ్యానిస్తూ కూర్చోవాలని మీకు ఇష్టం లేకపోతే బెండ పెట్టుకుంటూ కూర్చోవాలి ఇంకేం చేస్తారు పడాల్స్ క్యాన్ ఎనీబడి డూ ఎందుకంటే దేహానికి వసూలైపోతే బానిస బానిసలు దేహము మనుషులను ఆడిస్తూ ఉంటుంది మనస్సు ఆడిస్తూ ఉంటుంది అలా ఉండబాదు అవిద్యాదిదోషై పరవశీకృతం ప్రకృతేర్వశాత్ స్వభావశాత్ ప్రకృతి అంటే స్వభావమే ప్రకృతి స్వభావం ఈ పదాలు ప్రకృతి అన్నా స్వభావమున్నా అవిద్య అన్నా అజ్ఞానమున్నా స్వభావం స్వభావం అంటే ఏమిటి మీరు పుడుతోనే పుట్టి అలా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే మొట్టమొదట మీకు కలిగిన సంపద ఏమిటి ఈ దేహమే నేను వెరీ న్యాచురల్లీ ఎక్వైర్డ్ థింగ్ ఫర్ యూ వాట్ ఈస్ దాట్ ఈ దేహమే నేను ఈ మనస్సులో వచ్చే సుఖ నేను ఇది స్వభావ అలా కాకుండా ఆ స్వభావాన్ని పరీక్షకు ఈ స్వభావము అంటే ఈ దేహమే నేను ఈ మనస్సులో కలిగే నేను నావి అనేటువంటి ఈ స్వభావం ఏదైతే కలదో ఏదైతే అతి సహజంగా పుట్టుక నుంచి మనం సంతరించుకుని దీనిని పరీక్ష నేను ఇదేనా అంటే అప్పుడు వాడు స్వరూపాన్ని చేరుకుంటాడు కాబట్టి ఫిజికల్ అండ్ మెంటల్ డైమెన్షన్స్కి స్వభావము అని వీటికి అతీతమైన ఆ సాక్షి చైతన్యము స్వరూపము ఇది వ్యవస్థ కాబట్టి స్వభావానికి వసూడైపోతాడు అది స్వభావము అంటే అజ్ఞానము అవిద్య అని అభిప్రాయం కొంతమంది ఏమంటారు అది నా స్వభావం అనే కదా ఇదో కోపం కోపం కోపం రావణాసురుడు నువ్వు ఎలా ఈ తప్పు కదా నువ్వు పరస్ప్రీని అపహరించి తీసుకొచ్చేవే పైగా రవణాసురుడు ఏం చేశాడంటే ఆయన యొక్క ప్రియును ఇద్దరు ముగ్గురు నలుగురు భార్యలు ఉన్నారు ధాన్యమాలి అని ఆయనకి చాలా ప్రియమైన భార్య మండోదటి రాలేదు ఆవిడ ఆవిడ అంతఃపురంలో ఉంది ధాన్యమాలి మొదలైన ఇంకో ఇద్దరు ముగ్గురు భార్యలను వెంటబెట్టుకుని వచ్చాడు సీతాదేవి దగ్గరికి అశోకవర్ణంలో వచ్చి నువ్వు నాకు ఎప్పుడు నా ప్రేమను ఎప్పుడు అంగీకరిస్తావో అని అడుగుతాడు సుందరకాండలో ఆమె అపహరించిన గొప్ప కాలానికి హనుమంతుడు పైన చెట్టుని కూర్చుని వింటూ ఉంటాడు ఈ ప్రసంగం అప్పుడు ఆవిడ అంటుంది ఎదుట మీకు తెల్లవరసం తెలివి వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చి ఎప్పుడు నా ప్రేమ అంటూ ఉంటావు నువ్వే ఇక్కడ నా బతుకు నేను అశోకవర్లో ఉన్నాను నీ అంతఃస్వరంలో నువ్వు ఏడవకుండా మళ్ళీ తెల్లారకుండగా నేను అవుతుడవు ఇక్కడికి అవును నీ కోర్టులో నీ సభలో రాజ్యసభలో పెద్దలు రమ మహారాజా తప్పిది ఇలా చేయకూడదని చెప్పి పెద్దలు ఎవరు లేరా అసలు మీ ఊళ్ళోను మీ లంకలో లేక ఉన్నా కూడా వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారా ఏమిటి అసలు నీ మూర్ఖత్వానికి అర్థమే అని అని అప్పుడు ఆవిడ అందు చూడు నీ వెనక్కాలు ఉన్నారు వాళ్ళు ఎవర్రా నీ నీ భార్యలేనా వాళ్ళు ఆ భార్యం అది ముందు నీ భార్యలే కదా నీ భార్యల్ని మరొకటి ఎవడైనా ఎత్తుకుపోయి తను పెళ్ళాడతానంటే నీకు ఎలా ఉంటుంది హౌడ్ రాముడు కూడా అటు నీలాంటి వాడే కదా ఆయన ఆయన భార్య నన్ను నువ్వు ఎత్తుకొచ్చావు అని అంటున్నాడు నీకు ఇది తప్పని తెలియట్లేదా అని అంటుంది అప్పుడు వాడు ఏమంటాడో తెలుసినా అది నా స్వభావం అంటాడు అది వాడు ఎట్లేదు అని అప్పుడు ఇంకో స్వభావో దొరతి క్రమహ అని అంటాడు కూడా స్వభావో దొరటి క్రమ అన్నది కోర్టు ఎందుకంటే రావణాసురుణ్ణి కోర్టు చేసినట్టు అవుతుంది అది నా స్వభావం అండి దాన్ని నా స్వభావాన్ని నేను దాటలేక దాటలేను నేను దాటడం కష్టం అంటాడు అవును స్వభావాన్ని దాటడం కష్టం కానీ దాటాలి నేను ఊరికే రామాయణంలో చిన్న ఘట్టం ముందు చెప్పాను స్వభావం అంటే ఈ దేహమే నేను ఈ దేహానికి భోగం ఉంటే అది చాలా బాగుంటుంది ఈ దేహానికి కష్టం వస్తే అది బాగుంటుంది ఇదే కదా స్వభావం ఉంటుంది ఎందుకంటే ఏమిటి స్వభావం ఈ స్వభావం ఏదైతే కలదో దీనికి ఎవడు వశుడే ఉంటాడో వాడే అజ్ఞాని అయితే మనం ఏం చేయాలి స్వభావాన్ని అతిక్రమించాలి కష్టం అతిక్రమించడం కష్టం దురతిక్రమ అంటే అతిక్రమించుట కష్టము అని కాబట్టి వాడు అతిక్రమించడం మానేసి కూర్చున్నాడు రావణాసురుడు మనం కూడా అదే పని చేస్తే అసుర అసుర అంటారు అసుర అంటే అసుసు ఇంద్రియ భోగముల రమించేవారు కనుక అసురులు అనబడుదు వాళ్ళే అశుధులు అంటే కాబట్టి స్వభావానికి వశమై ఉండకూడదు స్వభావానికి అతీతమైన శుద్ధ చైతన్యమునందు పరిష్కృతుడై ఉండగలరు ఇది మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా వేదాంతంలో విషమ ఘట్టం ఇది విషమఘట్టము అంటే ఇది చాలా ఇబ్బంది పెట్టే ఘట్టము సాధకులకి అది ఏమిటంటే దేహము మనస్సు అనే డైమెన్షన్స్లో మీరు మమేకమై ఉండరాదు దేహాతీతంగా మనస్సుకు అతీతంగా సాక్షిగా దర్శిస్తూ ఉండాలి ఒకప్పుడు మనస్సుకి ఎదుటివాడి యొక్క చేష్ట కానీ మాట కానీ ఉల్లాసకరంగా ఉండదు ఎన్ని లోకంలో జనులు లోకంలో జనులు ఉంటారు సో అవిద్యయాంతరవర్తమానా ఏదో దూరంలో పోతూ ఉంటారు వాళ్ళు ఏదో మాట మంచిగా ఉన్నారు చెడ్డగా ఉన్నారు అన్నది పెట్టుకోకూడదు మనస్సులో ఏవో క్లేశములు వస్తూ ఉంటాయి దుఃఖాలు వస్తాయి సుఖాలు వస్తాయి అటన్నిటినీ అలాగే సాక్షిగా ఉండాలి తప్ప మనస్సులో సుఖం వస్తే నేను సుఖిని మనస్సులో దుఃఖం నేను దుఃఖిని అనే తాదాత్మ్యము పనికిరాదు దేహముయడలు కూడా అటువంటి తాదాత్మ్యం ఉండరాదు అంచేతనే ఈ శరీరము శిథిలమైనది రోగ్రస్తమైనది అని తప్ప నేను రోగిశ్వాణ్ణి అయిపోయాను అని అనుకోకూడదు వెళ్ళినప్పుడు కూడా డాక్టర్లతో చెప్పినప్పుడు కూడా అయ్యా ఈ శరీరంలో ఈ అవయవానికి ఈ సమస్య వచ్చింది మీరు కొంచెం ఇది ఇబ్బందికరంగా ఉంది తమరు ఇద్దరం సహకరించి నేను చెప్పాలి తప్ప ఎవరినో నేను రోగిస్టమీ అయిపోయాను మీరే నన్ను కాపాడాలి అని అలా మొదలుపెట్టకూడదు శరీరము శిథిలమైనది కొంచెం చాలా కాలం పనిచేసింది అరిగిపోయింది పాత అంబాసిడర్ గారులాగే ముంబాసిడర్ గారు ఎలా ఉంటుంది దానికి తలుపు తనువు తీయాలి వాడవడే చేయగలుగుతాడా మరి వాళ్ళని తీ రాదు వేద్దామంటే పడదు ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్ట్ నువ్వు కంబైన్ అవ్వవు కలవవు కలిస్తే మళ్ళీ ఊడి పడదు బీచ్ కాబట్టి దాని ఎందు ఆ రకమైనటువంటి వైరాగ్యము డిస్టెన్స్ స్పేస్ అంటారు దట్ స్పేస్ షుడ్ హ్యావ్ మంచి నచమాంతా కర్మాణి నిబద్ధనంతే ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తర్మసు నేను అప్పుడే చాలా పాటలు ఈ శ్లోకం నుంచి యాంటిసిపేట్ చేసి చెప్పేశాను అంటే ఆ డిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి ఈ శ్లోకంలో వస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని ధనంజయ అని సంబోధించాడు ధనం కొంచెం సంస్కృతం గ్రామం ధత్తే ఇది ధనం నపూంసం ఏం శబ్దము దత్తేథాయి ధారణ పోషణ యోహో అని ధాతుడు అంటే ధరించేది అంటే నిలబెట్టేది పోషించేది కాబట్టి ధనము ఓకే ధత్తే ధనం dhanam జయతి ధనమును జయించువాడు జయిస్తున్నాడు సంజ్ఞ అయితే విభక్తి లోపించదు ధనం జయహ అని ఉంటుంది సంజ్ఞాయ అర్జునుడనే పేరు సంజ్ఞ కాకుండగా లోకంలో అదే ఆయన డబ్బుని జయించేసేటండి డబ్బుని జయించేటం అంటే డబ్బు మీద వ్యామోహం లేనివాడు అని అర్థం డబ్బును జయించడం అంటే అంటే డబ్బుకి వశమై ఉండకుండగా డబ్బు మీద తృష్ణ లేనివాడు లోకంలో అలా ఉంటారు కదా ధన జయు అని అంటారు ధనం జయతి ఇది ధన జయ విభక్తి లోపిస్తుంది సమాసంలో కానీ సంజ్ఞాయ సంజ్ఞయను మాత్రం విభక్తి లోపించదు ధనంజయ ఇది ధనంజయ శబ్దం యొక్క అర్థం అయితే ఇప్పుడు అర్జునుడు ధనమును జయించినవాడు కదా ఏమిటా ధనము ఏమిటంటే సాధనయే ధనము అదే ధనం ఆధ్యాత్మిక సాధన చేసినవాడు అనుకునే శ్రీకృష్ణుడు ఆయనకి గీతను ఉపదేశించాడు గీతా వాళ్ళకు కాకుండా కేవలం అర్జునుడికి ఎందుకు ఉపదేశించాడంటే ఆ సాధన అనే సంపాదించుకున్నాడు అతను సో సాధన అనే ధనాన్ని సంపాదించాలి ఇప్పుడు మీరు నింద్రాలయం ఉదయమే నిద్ర లేచి ప్రాణాయామము ధ్యానము చేసేటనుకోండి అది ధనం అంతేగాని బాగా ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా నిద్రపోయి లేచి కాశీ తాచో పేపర్ దొరుకున్నారనుకోండి ఆ డబ్బు డబ్బు సంపాదించారు కాబట్టి మీరు ఆ పని చేయొచ్చు మీ డబ్బు మీరు వాడుకుని సుఖాన్ని అనుభవించచ్చు ఎవరు కాదనడం కానీ అది ధనం కాదు అది దానివల్ల అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి సాధనయే ధనం మనం కట్టిన ఇల్లు వాటిళ్ళు కాపులు సుఖాలు భోగాలు డబ్బులు బ్యాంక్ అకౌంట్లు అవి ధనం కాదు అవన్నీ శిథిలం అన్నీ జారిపోతాయి ఏది మిగలదు సోల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ ఎప్పుడో అని అనుకోవద్దు సోలర్ బాల్యూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ ది థింగ్స్ విల్ బి లాస్ట్ అట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఎనీవే ఈ సాధన ఉన్నది చూసారా ఇదే ధనం పొద్దున్నే లేచి కొంత యోగా చేశారనుకోండి ఏదైనా సూర్య నమస్కారం చేశారనుకోండి సూర్య నమస్కారం చాలా గొప్పది తర్వాత ప్రాణాయామం చేశారనుకోండి ధ్యానం చేశారనుకోండి అది ధనం అటువంటి ధనాల్ని ఆర్జించిన వాళ్లలో అర్జునుడు అగేసరుడు అతను ముందు లెవెల్లో ఉంటాడు అన్నది కాబట్టి అతనికి ధనంజయుడు అని పేరు సో శ్రీకృష్ణుడు ఆ విధంగా ధనంజయ అని సంబోధించి ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని చెప్తున్నాడు అసంగము అసంగత అనే ధర్మాన్ని అక్కడ చెప్తున్నాడు సో ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముదశ్యే పూర్ణశమాదాయ పూర్ణమైవాశిష్యతే ిశాశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమీ ఓం తత్సత్ శ్రీకృష్ణ